కీర్తన నలభై అంది నేనొక్కడలేకుండితే నీ కృపకు పాత్రమేది పూని నావల్లనే వల్లనే కీర్తి పొందేవు నీవు అతి మూఢులలోన అగ్రేసరుడనే ప్రతి లేని ఘన గర్వపర్వతమను తతి పంచేంద్రియముల ధనవంతుడను నేను వెదకి నా విడువగ చెల్లునా మహిలో సంసారపు సామ్రాజ్యమేలేవాడ నేను ఇహమున కర్మవహికెకి నేను బహుయోని కూప సంపద తేలేవాడ నేను వహించుక వంటివానిది ఏ నోపేవా భావించి నా వంటి నీచుబట్టి కాచినప్పుడుగా ఏవంక నీ కీర్తి కడునెంతు రుభువి నావల్ల వల్ల నీకుపుణ్యము నీవల్ల నే బ్రతుకుతూ శ్రీవెంకటేశుడ ఇంత చేరచుమ్మి మేలు